సంకీర్తన రెండు వందల ఎనభై ఒకటి ఫాళ నేత్రాన ప్రబల విధ్యుల్లతీ విహార లక్ష్మీ నారసింహ ప్రళయ మారుతఘోర పూత్కార లలిత నిశ్వాస డోల రచనయాంభినీ కుముద రవి గగన చలన విధి నిపుణ నిల నారసింహ వివర ఘనవదన దుర్విధ హష్టూత లవ దివ్య వరుషలా ఘటనయ వివిధ జంతురాత భువనమగ్నీకరణ నవనవ ప్రియ గుణార్ణవ నరసింహ దారుణోజ్జ్వల దగద్ధితంశాన వికారఫులింగ సంగ క్రీడయా వైరి ధనవోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట